పరుషుల వరకు తండ్రి మీకు వర్ణాలను అయినా ఇస్రాల గొప్ప దేవ మీకే కృతగా జరిపించుకుంటున్నాం ప్రభా ఈ యొక్క ఉద్యోగాల నుంచి ఇంటారు మమ్మల్ని కాచి కాపాడనందుకు మీకు ఎంతో వర్ణాలను ముఖ్యంగా ప్రభా ఈ యొక్క సాయంత్రం చెప్పిన ప్రభావ మేమందరం తగిలి సరిగ్లో మీ యొక్క సహవాసం కలిగి ఓ ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధనించి కాశపడుతున్నందు మాట్లాడండి మా సరి చేయండి ప్రభా మాలో ఇంకా ఏమైనా ఆయస్కరం ఉంటాయి చూపించండి ప్రభావ అది ఒప్పుకుని మేము విడిచిపెట్టాలా కనికరం పొందాలా మీ కృపలు మేము జీవించాలా ప్రభావ దొక్క ఒక్క క్షణం మేము జీవించలేమునైనా సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి ఓ ప్రభావ పరిశుద్ధతలు తండ్రి మీరు పరిశుద్ధులైనా కాబట్టి మేము పరిశుద్ధంగా జీవించాలైనా మిమ్మల్ని స్థితించి గణపరచాలా ప్రభావం మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాల మీ సమాజంలో అనేక ఎదుగుతండి అటువంటి కృపా భాగ్యాన్ని మాకు కనిపించి అనిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ ఆ యొక్క ఆదిలాబాద్ తరమల మేము బయలుదేరుతుండగా మూడు నాలుగు ఐదవ తారీఖుల ప్రభా మీ కార్యం జరిగించండి ప్రభావ మీ సన్నిధి మాతో పాటు నడిపించండి ప్రభావ మీకు పరిశుభ్రమ నడిపింది ఒక క్షణంగా మేము ఏం పని కూడా చేయలేం ప్రభావ మీకు పరిశోధన నడిపించలే వాటి సాయపడి నడిపించండి మహిమను ఉండండి ప్రతి చోట మీ వరకు సాక్ష్యాలు పెట్టండి అక్కడ అనేక స్వస్థత పొందాలా తక్షణ పొందాల ప్రభా సంపూర్ణంగా మీ వరకు సమర్పించుకోవాలా మీరు వరకు అందరి సిద్ధ అటువంటి సేవ జీవితంలో ప్రార్థిస్తున్నాం తండ్రి కొంతకాలం నుంచి అపొచ్చ కార్యము ఏడవ అధ్యాయం నేను కొన్ని వాక్యాలు నేను ధ్యానిస్తాను పర్సనల్ బైబిల్ స్టడీలో పర్సనల్ బైబిల్ స్టడీ ఒకటి దాని తర్వాత మనకి హింద్ర బైబిల్ స్టడీ ఉంటుంది ఫ్యామిలీ బైబిల్ స్టడీ ఎంత టైం మనం దేవుని సరేలో గడపాలని వెళ్ళి మనకుండా ఆశ ఆయన నడిపిస్తాడు ప్రతి ఆయనకి మనము ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండాలా అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లో త్రీ అవర్స్ అన్నా మనం ఆయనకి గడపగలుగుతున్నామా అనేది ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది కొన్నిసార్లు ఛాలెంజ్ ఇస్తూ ఉంటాయి కనీసం సిక్స్ అవర్స్ అన్న పర్సనల్ గా ఆయనతో పాటు మనం సార్ గడపగలమ్మా ఈ లోకంలో ఎన్నో గంటలు ఎక్కడెక్కడో గడుపుతూ ఉంటాము ఎంతో మందితో ఉంటాం జస్టిఫై చేసుకుంటా ఉంటాం కానీ ప్రభు సన్నిధిలో ఎంతసేపు మనం సమయాన్ని గడపగలుగుతున్నాం అనేది ఒక మేజర్ ఛాలెంజ్ లాగానే ఉంటది నాకు అయితే దాన్ని ఎట్లా ట్రాన్స్లేట్ చేసుకోవాలా ఎట్లా ప్రాక్టీస్ చేయాలా ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు అనేక అనేక సార్లు మాట్లాడుతున్నాం మనం వినలేని చెత్తలా ఉంటాం ఈ లోకపు శబ్దాలతో మనం అలసిపోతా ఉంటుండగా ఆయన స్వరం వినలేము ఎక్కడన్నా దేవుని సేవాలంటే అంతా రెడీ టు ఈ లాగా ఉంటుంది మన కాబట్టి ప్రతి క్షణము ఎరువు పక్కన ప్రిపేర్డ్ గా ఉండాలి అనేది నేర్చుకుంటున్న విధానం ఇది మోస విషయంలో కొన్ని విషయాల గురించి నేను ధ్యానిస్తాను అపోస్ల కార్యము ఏడవ అధ్యాయం నడిచి మోసే గురించి ఒక మంచి సాక్ష్యం ఉంది అయితే మన ప్రభుకి నిడవంటి వాడు మోసే కంటే శ్రేష్ఠుడు మన ప్రభు మన ప్రభు నుంచి కూడా అనేకమైన విషయాలు మోసే గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి ఎందుకంటే అపోస్ల కార్యము ఏడవ అధ్యాయము ఇరవై రెండవ నుంచి అతని గురించి కొన్ని సాక్ష్యం కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి అతనిలో బలనేతలు ఉన్నట్టు మనకు తెలుసు నత్తి వాడని ఐగుప్తి దేశం నుంచి పారిపేర వాడనేసి తర్వాత హంతకుడని అనేకమైన అతని మీద నేరాలున్నాయి అయినా గాని బలహీనతలున్నాయి అయినా గాని అతనిలో ఉన్న కొన్ని గొప్పతనాల గురించి ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది అపోస్ల కార్యం ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఐగుప్తిల సకల విద్యలను అభ్యసించిండ ఫస్ట్ పాయింట్ కాబట్టి ఇది సేవా జీవితంలో బహు ప్రాముఖ్యమైంది సకల విద్యలను అభ్యసించడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడు జస్టిఫై చేసుకుంటామో దట్స్ నాట్ మైక్ అప్ ఆఫ్ టీ అంటారు అది కరెక్ట్ కాదు మనం ప్రతిదీ తెలుసుకోవాలి ఎందుకంటే లైఫ్ ఒకటే ఆపర్చునిటీ మనకి ఇచ్చాడు ప్రభు లోకంలో పంపించేది సాధ్యమైన అన్ని విషయాలు ధ్యానిస్తా ఉండాలా బుక్స్ ఆఫ్ ప్రాఫెసీస్ గురించి ధ్యానించాలా దాని తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ హిస్టరీ గురించి ధ్యానించాలా ముఖ్యంగా జియోగ్రఫీ ధ్యానించాలా ఎందుకంటే ఇవన్నీ నిజంగా నెరవేరినాయని మనం చెప్పడానికి జియోగ్రఫీ నాలెడ్జ్ కూడా అవసరం ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ వెనకాల ఉన్న ఆ మ్యాప్స్ చూసినప్పుడు ఆ రోజులలో ఉన్న ఆ లొకేషన్స్ అన్ని ఎవిడెన్సెస్ అన్నట్టు నిజంగా జరిగిన ఇవన్నీ అనే నిదర్శనమై మనం రుజు పరచడం కొరకు మనకు అన్ని భద్రపరచండి దేవుడు ఏషియా మేజర్ ఏషియా మైనర్ అంటే అసలు ఈ రోజు అర్థం కాదు యంగ్స్టర్స్ కానీ వాటిని చూసినప్పుడు మనం వాటికి ఎక్స్ప్లెయిన్ చేయగలం మనం ఒకప్పుడు ఏ రీతిగా ఉండే ఈ లోకం పౌలు ఏషియా మేజర్ ఏషియా మైనర్లు సేవ చేసినట్లు ఆయన ఫస్ట్ మిషనరీ ట్రిప్ సెకండ్ మిషనరీ ట్రిప్ థర్డ్ మిషనరీ ట్రిప్ అన్ని కూడా అక్కడ మనం ధ్యానిస్తూ ఉంటాం అయితే మోష గురించి పిన్ పాయింట్ గానీ ఇక్కడ కొన్ని విషయాలు ధ్యానిస్తున్నా ఇంతకు ముందు ఒక రెండు మూడు రోజుల క్రితం ఏలియా గురించి మనం ధ్యానించినట్టు మనం చూస్తున్నాం తన జీవితంలో ఏ రీతిగా శ్రమలు అనుభవించి చివరికి తన పనిని కొనసాగించుకున్నాడు అయితే మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి చూడండి మాటల ఎందును నత్తివాడైనా కానీ మాటల ఎందును కార్యముల ఎందును ప్రవీణుడై ఉండే అంటే ప్రవీణత అంటే పర్ఫెక్షన్ కదా ఎక్సలెన్స్ అంటాం యాక్చువల్గా అయితే ఎక్సలెన్స్ ఆయన సకల విద్యలను అభ్యసించిండు మాటల ఎందును కార్యముల ఎందును ప్రవీణుడై సాక్ష్యం ఇస్తుంది ఈ యొక్క వాక్యం కాబట్టి సేవా జీవితంలో ఇవి చాలా ఇంపార్టెంట్ చాలా మంది కాంప్రమైజ్ అయిపోతాం ఉన్న కాడికి అని కాదు ఆయన ఇచ్చిందే స్పిరిచువల్ లైఫ్ మనకి కొన్నిసార్లు లేట్ కామర్స్ ఉంటాం మనం కొన్నిసార్లు ఎర్లీ కామర్స్ ఉంటాం మనం వెరీ ఏర్లీగా రక్షణ పొందిన వాళ్ళం ఉంటాం ఏం సాధించినము ఆత్మీయ జీవితంలో అంటే కూడా లేట్ కామర్స్ ఎవరు ఇదిగా కొంతమంది వెరీ లేట్ గా ప్రభుని స్వీకరించిన వాళ్ళు లేట్ కామర్స్ టు క్రైస్ట్ అంటాం కానీ వాళ్ళు లేట్కి వచ్చారు కాబట్టి నాకు చాలా షార్ట్ టైం ఉంది అనేసి విశేషంగా బైబుల్ ధ్యానంలో జ్ఞానంలో అభివృద్ధి పొందడానికి ప్రయాసపడతా ఉంటారు కాబట్టి మూసే విషయాల్లో కూడా చూసినప్పుడు అదే జరుగుతుంది అక్కడ అతనికి ఇరవై మూడో వచ్చి అతనికి నలభై ఏళ్ళు నిండు వచ్చినప్పుడు ఇసలైన తన సహోదరులను చూడడానికి బుద్ధి పుట్టాను ఇది ఆశ అన్నట్టు లేట్ గా తెలిసింది ఎప్పుడు లేట్ గా తెలిసింది ఫార్టీ ఇయర్స్ తర్వాత చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనేది ఎప్పుడు బైబుల్లో ఆశ్చర్యం ఉంటుంది అబ్రామ్ జీవితాల్లో కూడా అదే చూస్తాం ఫార్టీ ఫార్టీ ఫార్టీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్ కి ఆయనకి ట్రాన్స్లేషన్స్ ఉండే ఆత్మీయ లైఫ్ లో ఉదాహరణకి ఆయన ఫస్ట్ ఫార్టీ ఇయర్స్ తన తండ్రితో పాటు లోతో పాటు ఉన్నట్లు మనం చూస్తాం బైబుల్లో అంతవరకు ప్రభు అతన్ని వాగ్న దేశాలను నడిపించలే ఎందుకంటే సంపూర్ణంగా వారిని అందరినీ విడిచిపెట్టి దేశాన్ని విడిచిపెట్టాలా బంధువులను విడిచిపెట్టాల అందరినీ విడిచిపెట్టరమ్మన్నాడు కానీ తండ్రిని తెచ్చుకున్నాడు అన్న కొడుకుని తెచ్చుకున్నాడు దాని తర్వాత సరే తన భార్య తనతో పాటు ఉండాలా వన్ బాడీ కాబట్టి అది తప్పదు ఒక గాడిదని తెచ్చుకున్నాడు అంతే తర్వాత దేవుని దృష్టిలో అభరాము సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడాలా ఆయనని వాగ్న దేశంలో పోయి తన చేసిన ఆ నెరవేర్చాలంటే మటుకు అతను ఒంటరిగానే రావాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్రిస్టియన్ లైఫ్ లో మనము రిలేటివ్స్ తో అందరితో బాధ్యత వహించాలా కుటుంబాన్ని పోషించుకోవాలని బాధ్యత కానీ టోటల్ డిపెండెన్స్ ప్రభు మీద ఉంటేనే కానీ మన లైఫ్ కాలింగ్ ఫుల్ఫిల్ కాదు అది నేను పర్సనల్ గా ఎంతగానో నేను ఎక్స్పీరియన్స్ పొందగలిగిన అది దేవుని విధానం అనేసి బాధ్యత నీ బాధ్యత రహితంగా అయితే జీవించాము పట్ల విధేత చూపిస్తాము సన్మానిస్తాము అనాదమ్ముల గురించి పట్టించుకుంటాము బంధువులకి తనుమల్ నీ సహోదరులు వారికి నువ్వు మొహం తిప్పొద్దని ఉంది వాక్యం అవన్నీ పట్టించుకోవాలి చాలా ఇంపార్టెంట్ కానీ టోటల్ డిపెండెన్స్ ప్రభు మీద లేకపోతే మటుకు నీ పర్సనల్ లైఫ్ పిలుపుకుని ఆయన ఫుల్ఫిల్ చేయలేడు అది నేను నేర్చుకున్నాం అబ్రహాం జీవితం నుంచి ఫార్టీ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది పాప ఆయన జీవితంలో అదే తన తండ్రిని తన అన్న కొడుకుని విడిచిపెట్టేసి ఒంటరిగా వచ్చింటే బహుశా ఫార్టీ ఇయర్స్ లోపలిని ఆయన చూసేవాడేమో వాగ్న దేశం ఫార్టీ ఇయర్స్ తర్వాత ఆ ఫార్టీ ఎయిత్ ఇయర్ లో ఫాదర్ చనిపోవడం దాని తర్వాత అక్కడ నుంచి బయలుదేరతాడు నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ లోతుతో పాటు జీవిస్తుంటాడు లోతు కూడా సెపరేట్ కాలేదు దాని తర్వాత ప్రభు సెపరేట్ చేసిన మనం వాక్యం చేస్తాం అక్కడ ప్రభు సెపరేట్ చేసినాక అప్పుడు లోతు పనివారికి అబ్రహం పని వారికి కొట్లాటలు జరిగినాయి దాని తర్వాత వాళ్ళు విడిపోయినారు దాని తర్వాత మనం చూస్తాం లోతు అబ్రహామ్ తో ఉన్నంత కాలము బ్లెసింగ్స్ ఉండే సంపూర్ణమైన బ్లెసింగ్స్ ఉండే ఆ ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాలి ఎవరైతే బ్లెస్సెడ్ పీపుల్లో వాళ్ళ అసోసియేషన్ లో మనం ఎదిగినామంటే మనకు ఆటోమేటిక్గా బ్లెస్సింగ్స్ వస్తాయి అవి అది విధానం దేవుని విధానం యహోశివ మోసతో ఉన్నంత వరకు యహోశివకు ఉంటే బ్లెస్సింగ్స్ అవి దేవుని సేవ పరిచర్లో ఉన్న వాళ్ళు సంపూర్ణంగా బ్లెస్సింగ్స్ ఉన్న వాళ్ళ అసోసియేషన్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం డిసోసియేషన్ కూడా అవసరం కొందరుతుంది కాబట్టి అబ్రహం తో పాటు లోతున్నంత కాలం అబ్రహం సంపూర్ణంగా ప్రాస్పరస్ గా తయారైండి కానీ ఈ రోజైతే అబ్రామ్ నుంచి విడిపోయి సోయోరు ప్రాంతానికి వెళ్ళే దక్షిణ భాగంలో లోతు మొత్తం పొగట్టుకుండా ఆస్తి టోటల్ ఎగ్జాస్ట్ అయిపోయాడు జీరోకి వచ్చేసాడు మళ్ళా స్పిరిచువల్ లైఫ్ లో కూడా అంతే మన అసోసియేషన్స్ చాలా ఇంపార్టెంట్ బ్లెసిడ్ పీపుల్ తోని అనయింటెడ్ పీపుల్ తోని మనం అసోసియేట్ కావడం వల్ల మనకి ఇవ్వటువంటి అన్ని నేసెస్ నేర్చుకుంటూ ఉంటాం మనం దాని మనం కూడా ఆత్మీయంగా అభివృద్ధి పొందుతూ ఉంటాం టోటల్ గా ప్రభు మీద డిపెండ్ కావడం వాళ్ళు ఏ రీతిగా డిపెండ్ అయినారు ముఖ్యంగా మోస గురించి మనం ధ్యానిస్తప్పుడు ఆయన అన్ని విద్యలు నేర్చుకున్నాడు అనేటిది ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు లేకపోయింటే ఇసల్ పనులు అందరినీ అంతగా బయటకు తీసుకువచ్చినప్పుడు ఆయన ఎట్లా ఎదుర్కొన్నాడు వాటి అందరినీ ఆ టాలెంట్స్ అన్ని హెల్ప్ చేసి ఉండాలి అతనికి వాళ్ళ వాళ్ళ వాళ్ళేసే ప్రశ్నలకి ఇతను జస్టిఫికేషన్స్ ఇవ్వాలంటే అది అసాధ్యం సిక్స్ మిలియన్ పీపుల్ ని ఐగుత నుంచి పట్టుకొని రావడం అటువంటి లీడర్ ఒక్కరు పుట్టలు సృష్టిలో అంత గొప్ప వ్యక్తి అతను కానీ ప్రపంచాత్మకంగా అందరినీ రక్షణ నడిపించే మానప్రభు మరి విశేషంగా గొప్పవాడు తనకంటే శ్రేష్ఠుడు అయితే ఆ మోషే మోసే మనం చూసుకుంటే మోసే అంటేనే నీళ్ల నుంచి బయటికి తీయబడ్డవాడు అదే రీతిగా మోసే సేవా జీవితంలో మీరు ఎంత చూసినా ఎక్కువ వాటర్ తో డీల్ చేసినట్లు మనం చూస్తాం ఆయన ఐగుప్తుల్లో నీళ్లని రక్తంగా మార్చినట్లు మనం చూస్తాం ఎందుకంటే నీళ్లకి మోసేకి స్టార్నర్డ్ అటాచ్మెంట్ ఉంటుంది మనకు తెలుసు నీళ్లు అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం అని నీళ్లు అంటే జీవానికి సాదృశ్యమని ఎసెన్షియల్స్ ఆఫ్ లైఫ్ కదా చాలా ఎసెన్షియల్ వాటర్ అనేది దాని తర్వాత స్నానం చేయబడ్డ జీవితం అంటాడు హెబ్బిల్ రాష్ట్రం నిర్మలమైన ఉదకంతో స్నానం చేయబడ్డ జీవితాలు అంటాడు అంటే వాక్యంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు మన మైండ్ ఉంటాయి అంతే వాటిని ఇంటర్ప్రిట్ చేసుకుంటుంటే కానీ అటువంటి డిస్టర్బెన్సెస్ లేని వాక్యం అంటే అంత పర్ఫెక్ట్ వాక్యం చేత స్నానం చేయబడ్డ వాళ్ళం అంటే చూడండి ఎంత శ్రేష్టమైన వాక్యం అనేది జ్ఞాపకం చేస్తున్నాడు నీళ్లు మోసెకి అంత అటాచ్డ్ ఉన్నాయి చివరికి ఆయన నీళ్ళని పాయలకి చేయడం మనం చూస్తున్నాము ఆరిన నీళ్ళనే వాళ్ళు నడుచుకుంటూ రావడం చూస్తున్నాం మోసెకి వాటర్కి ఎంతో అటాచ్మెంట్ ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం అదే మొన్నటి దినాన్ని మనం ఏలియా గురించి ధ్యానించినప్పుడు ఏలియా సేవా జీవితంలో అంతా ఫైర్ ఫైర్ ఫైర్ ఎక్కడ చూసినా ఫైర్ ఏ ఉంటుంది ఆయన ఆయన ఆయన ప్రేయర్ చేస్తే అగ్ని దిగి రావడము అది ఆశ్చర్యంగా ఉంటది ఆ కందకం ఎంతో డీప్ గా తోపించి దాంట్లో నీళ్లు నింపి దాని తర్వాత పైన కట్టెలు పెట్టి దాని మీద బలి పెట్టి కట్టెలు కూడా నానుతారు నీళ్లతో అదే రీతిగా కందకంలలో నీళ్ళతో నింపినప్పుడు అక్కడ ఏం జరిగింది మనం చూస్తాం ఆ అగ్ని దిగొచ్చి కందకంలలో ఉన్న నీళ్ళనన్నింటినీ ఆవిరింపజేసింది ఆ ఆవిరి చేసి పచ్చి కట్టెలు ఆవిరైపోయినాయి దహించి పడింది బలిపశు బలి పశువుకి సంబంధించిన ఉపమానాలు అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం మన జీవితం కూడా బలి సాదృశ్యం కదా బలిపీఠము కి సంబంధించిన ఉపమానం ఏంటి అంటే బలి ఏ రీతిగా సంపూర్ణంగా దహించబడాలనో అది ఇంపైన వాసనగా ప్రభు సన్నిధికి చేరాలా అప్పుడు దాన్ని దేవుడు మన సేవా జీవితము మన వ్యక్తిగత జీవితాలు కూడా బలి సాదృశ్యమే చచ్చిన వరంలాగున్నాం ఈ లోకం దృష్టిలో కానీ దేవుని మనం బ్రతుకున్నాం సజీవం మనం కూడా బలి సంపూర్ణంగా దహించబడాలా అప్పుడే ఆయన సంపూర్ణంగా మనల్ని స్వీకరించగలడు ఆ యొక్క ఇంపైన వాసుని ఆగ్రహించగలడని ఉంది వాక్యం మన ప్రభు కూడా కల్వరిశిలలో దహించబడ్డనే ఒక వాక్యం ఉంది మనుషులు చూడనులని వాళ్ళలాగా తయారైంది ఆయన తండ్రి యొక్క ఉగ్రత అతని మీద పడింది అగ్ని కాబట్టి మనం ఈ రీతి అర్థం చేసుకుంటే మోసే జీవితము నీటికి సాదృశ్యంగా ఉంటే ఆ యొక్క ఏలియా జీవితము అగ్నికి సాదృశ్యంగా ఉంటే ఈ రెండు మన ప్రభు జీవితాలు నెరవేరినట్లు నేను చూపించి ఒక వాక్యాన్ని ముగించేస్తా చూడండి మనం ఎక్కడ చూస్తామంటే మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మార్కుసు వార్తకుడు తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం అనుకుంటా మార్కుసు వార్త ఇరవై రెండు తొమ్మిదవ అధ్యాయం వచనం అయితే ఇక్కడ దానికి ముందు మూష మరియు ఏలియాలు మన ప్రభుని కలిసినట్టు మనం చూస్తాం మనకు తెలిసిన విషయమే అది అది ఎక్కడ చూస్తామంటే మతైసు వార్తలో చూస్తాం మత్స వార్త పదిహేడవ అధ్యాయం మొదటి తొమ్మిది వచనాలలో మన ప్రభువు అక్కడ ఆ ఒకసారి చూడండి మత్స్సు వార్త మత్తైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం సారీ పదిహేడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మత్తైసు వార్త పదిహేడు చూడండి మతైసు వార్తలో చూస్తున్నాం పదిహేడవ ఆరు దినంలైన తర్వాత యేసు అంటే ఏడవ దినంన పేతురును యాకోబును అతని సహోదరైన యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకారణంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందేను అంటే ఆయన దైవత్వాన్ని అక్కడ చూపిస్తున్నాడు ఆయన సృష్టికి రాజు సృష్టికర్త ఏ రూపకంగా ఉంటాడనే అది అయితే అక్కడ ముగ్గురు కదా పేతురు యాకోబు దాని యోహాన్ ముగ్గురున్నారు అక్కడ సాక్షులు ఆ ముగ్గురే చూడగలిగిన పన్నెండు మందిలో చాలా ఆశ్చర్యమనిపిస్తున్నారు ఏమైంది ఆ తక్కిన తొమ్మిది మందికి ఈ రోజు కూడా అది నాకు ప్రశ్నార్థార్థంగానే ఉంది ఆ తొమ్మిది మంది ఎందుకు ఈ ఎక్స్పీరియన్స్ పొందలేకపోయినారు మన ప్రభు యొక్క దైవత్వాన్ని సంపూర్ణంగా ఎందుకు చూడలేకపోయినారు అన్నాడు ఆయన ఎట్లా ఉండడం చూడండి అక్కడ రెండో వర్షంలో ఆయన ముఖము సూర్యుని వాళ్ళే ఆయన వస్త్రములు వెలుగు వాళ్ళే తెలియని వాయను ఇదిగో వారికి కనబడి ఆయనతో మాట్లాడు మాట్లాడుచుండిరి అయితే బైబుల్లో ఎక్కడ కూడా లేదు వీళ్ళు ఏం మాట్లాడింటే ఎక్కడ లేదు ఏమన్నా కామెంటరీస్ అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క భక్తులకి ఏ రీతిగా బయల్పరచబడిందో వాళ్ళు ఆ రీతిగా రాసుకుంటా ఉంటారు కామెంటరీస్ చదవాలా మనం సేవ జీవితంలో ఉన్న కామెంట్రీస్ చదవాలా లైఫ్ టైం ఆపర్చునిటీ ఇవన్నీ కాబట్టి మంచి ఐసైట్ ఉన్నంత కాలము అండర్స్టాండింగ్ ఉన్నంత కాలము వీటన్నింటినీ మనం సైకిల్స్ కంప్లీట్ చేసుకోవాలా వృద్ధాప్యంలో ఎట్లా మనం వీటిని చూడలేము చెయ్యలేము కాబట్టి రైట్ టైం ఆపర్చునిటీ మనకి వీటన్నిటిని అర్థం చేసుకుని అయితే నేను అనుకుంటున్నాను ఉపమాన్ రీతిగా మూషే అంటే ధర్మశాస్త్రానికి సాదృశ్యము ఏలియా ప్రవక్తల కంటే ప్రవక్తలకు ఒక లీడ్ లాగా కనిపిస్తుంటున్నా అండర్స్టాండింగ్ ప్రకారంగా కాబట్టి ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రము లేఖనములు కదా లేఖనములు మన ప్రభుని సూచిస్తున్నాయి మన ప్రభు గురించి ప్రకటిస్తున్నాయి అంటాడు లేఖనం నెరవేరలాగానే నేను ఈ లోకంలోకి వచ్చిన లేఖనం నెరవేరలాగానే నేను నా ప్రాణాన్ని మీకు క్రయనంగా పెడుతున్నాను లేఖనం నెరవేరులాగానే నేను మూడనాడు తిరిగి లేస్తున్నా ప్రతిదీ లేఖనాలను సూచిస్తుంది కాబట్టి మోసే ధర్మశాస్త్రాన్ని సూచిస్తున్నప్పుడు ఏలయా ఏలి ఏలియా ప్రవక్తలను అందరినీ కాబట్టి ప్రవక్తలందరూ ఇతని గురించే ప్రకటించారు ఏసు ప్రభు గురించి ప్రకటించారు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి ఆయన పుట్టుకకు సంబంధించినవి ప్రాఫిట్స్ అంతా ఆయన పుట్టక గురించి ప్రకటించారు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ప్రాఫెసెస్ బైబుల్ అంతట్లో అయితే ఆయన రాకడా సంబంధించిన మోర్ దెన్ టూ థౌసండ్ ప్రాఫెసెస్ ఉన్నాయి మిస్ట్రీ అది కాబట్టి ప్రతి ప్రాఫిట్ ఏసునే సూచిస్తున్నాడు ధర్మశాస్త్రం అంతా ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించడానికి ఫుల్ఫిల్ ద లా అంటాడు కదా కాబట్టి మోసే ఏలియాలు ఎందుకు కనిపించారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తారు నా దృష్టిలో అర్థం ఏంటంటే మోసే ఏలియాలు మోసే ప్రకటి మోసే రాసిన యొక్క ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించడానికి నచ్చిన మోషే నువ్వేం రాసినావో నేను దాన్ని ఫుల్ఫిల్ చేసినా నా లైఫ్ లో ఏలియా మీరేమేం ప్రకటించడరో దాన్ని నేను సాక్షార్థంగా చూపించిన మనుషులకి అని రుజువు పరుస్తుంది అక్కడ కుప్పమాని రీతిగా అర్థం చేసుకోవాలంటే అయితే దీన్ని ఏ రీతిగా మనం అర్థం చేసుకొని ముగించుకోవాలి ఈ వాక్యాన్ని మోసే నీళ్ళకి సాదృశ్యంగా ఉంటే ఏలియా అగ్నికి సాదృశ్యంగా ఉన్నప్పుడు అక్కడ మనం చేస్తున్నాము మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అదొక్కటి చూపించేస్తే నేను వాక్యాన్ని ముగించగలను మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తున్నాము తొమ్మిదవ అధ్యాయము ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినట్టు మనం అక్కడ చూస్తున్నాం ఈ తొమ్మిదో అధ్యాయంలో ఇరవై వచనంలో వారు ఆయన యుద్ధకు ఒకరిని తీసుకుని వచ్చినారు దయము ఆయనను చూడగానే వాని విలవిల నాడించాను కనుక వాడు నేలపడి నరుగు కార్చుచు పోరాడుచుండెను అయితే అప్పుడైనా ఇది ఎవ ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనది మన ప్రభు ఎందుకు అడుగుతున్నాడు ఈ విషయం చూడండి ఇరవై మూడు ఇరవై ఒకటి ఇది వీనికి సంభవించి ఎంత కాలం అయినదని తండ్రిని అడగగా అతడు బాల్యం నుండియే చూడండి కొన్నిసార్లు ఈ విషయాలు మనం గమనిస్తా ఉంటాం బాల్యం నుండి కూడా సఫరింగ్ ఉంటుంది కొంతమంది ఎందుకు మళ్ళీ స్టడీస్ లో సక్సెస్ ఉంటారు పిల్లలు అంటే బహుశా డీమన్ స్పిరిట్స్ వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాయని తల్లిదండ్రులు గ్రహించలేకపోతున్నారే నాకు ఒకసారి దేవుడు చూపించండి విషయం కొన్ని తరాల నుంచి కొన్ని ఢీమన్ స్పిరిట్స్ వెంటాడుతున్నాయి మీ ఫ్యామిలీ నుంచి మరి వాటి నుంచి ఎట్లా విడుదల పొందాలా ఎవరు చూపించకపోతే ఎట్లా విడుదల పొందుతాయి దాని తర్వాత అవి ఎట్లా మా అండ్ మా గ్రేట్ మా గ్రాండ్ ఫాదర్స్ ని ఎట్లా డిస్టర్బ్ చేసినాయి కూడా అవన్నీ దేవుడు చూపిస్తా ఉన్నాడు దాని మా జనరేషన్కి వచ్చేప్పటికి వాటిని ఎట్లా ఫుల్ స్టాప్ పెట్టాల్లో చూపించింది దేవుడు లేకపోతే అది నెక్స్ట్ జనరేషన్ పాస్ అనేపోతుంది ఆ హ్యూమన్ స్పిరిట్స్ ఎఫెక్ట్ అది ఆ ఎన్నో సంవత్సరాల నుంచి అవి అక్కడ ఉన్నాయి ప్రార్థన చేసినప్పుడు అనేక మందిలో ఉన్న దయాలు ఇట్లా మాట్లాడుతుంటాయి నేను చానా కాలం నుంచి వీడిలో నువ్వేమిదాన్ని ఎలాగొడుతున్నావు అని సవాల్ చేస్తుంటే మీరు ఏం చేసుకోలేరు అనేసి భయపెడతా ఉంటాయి అది చూడండి పాపం వీడికి బాల్యం నుండి ఉన్నది అయితే అది వాణ్ణి నాశనయం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోయను ఏమైనా నీ అయితే మా మీద కనికర మాకు సాయం చేయను అంటే ఏసు ప్రభుని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నది వ్యక్తి అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని వానితో చెప్పింది కాబట్టి చూడండి ఇక్కడ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నిర్వర్తించిన వాడు మోషేని జ్ఞాపకం చేస్తున్నాడు మోషే నువ్వు చెప్పింది నేను నెరవేర్చిన దాని తర్వాత ఏలియా ప్రకటించిన ప్రవక్తల ప్రవచనాలన్నిటి నేను నెరవేర్చిన వాడిని కాబట్టి సమస్త మీద అధికారం పొందుకున్న వాడిని ఇప్పుడు నేను దాన్ని రుజువుపరచడానికి ఈ యవనస్తుని ఈ బాల్యం నుంచి పాపం సఫర్ అవుతున్న వానికి నేను బ్రద అంతే కాబట్టి వాడిని గద్దించినప్పుడు చూడండి వెంటనే ఆ చిన్నవాడిని తండ్రి నమ్ము చిన్నప్పుడు నాకు అపనమ్మకం ఉండకుండా చేయమని ఇది నేను చేస్తున్నా ఎప్పుడు ప్రార్థన లైఫ్ లో నేను ఎక్కడ సేవ చేసినప్పుడు ఎవరన్నా ప్రార్థన చేయమన్నప్పుడు నేను ప్రార్థన నాలో అపనమ్మకం ఉండకుండా సాయపడ ప్రవ్వా ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అంత భయంకరంగా ఉంటది కొన్ని డీమన్స్ ఎట్లా ఛాలెంజ్ చేస్తాయంటే నీలాంటలో పది మంది మస్తు మంది చూసిన బాగుంటాయి మనమేమి మన ఈగోని టచ్ చేస్తాది అన్నట్టు అది మనమేమంత గొప్పోళం కాదు కాని మనం చెప్తున్నాము అవును నాలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తుంటావు కానీ నాలో ఉన్నవాడిని ఒక్కడే నాలో ఉన్నవాడు ఒక్కవాడే దాని స్పిరిట్ లెవెల్లో మనం ఎట్లా సంభాషించాల ఢీమన్స్తో బయటికి నేను చెప్పాను చుట్టూ చాలా మంది ఉంటారు ప్రార్థన చేసేటప్పుడు ఆ ఢీమన్కి చెప్తాను స్పిరిట్ లెవెల్లో నాలో ఉన్నవాడి ఇంకా గొప్పవాడు ఎవడు లేడు నాలాంటి చూడొచ్చు చాలా మంది అది నాలో ఉన్నవాడు ఒక్కడే ఆ క్షణం అది విడిచిపెట్టి వెళ్ళకపోక తప్పదు కాబట్టి ఈ డైమెన్షన్స్ ని బాగా అర్థం చేసుకున్నాడు మన ప్రభుజీవులు సేవా జీవన విధానం నుంచి మనం అర్థం చేసుకోవాలా మనం ముందుకు వెళ్లాలా కొన్నిసార్లు ఆ సరౌండింగ్స్ చాలా ఛాలెంజింగ్ గా ఉంటాయి ఎంతో తండ్రి అంటున్నాడు మీ శిష్యుల వల్ల కాలేదు ఎవన్ వల్ల కాలేదు అంటే నీలో అపనమ్మకం తీసుకోవడానికి దృష్టుడు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు సేవా జీవితంలో నేను అదికే చాలా మంది బ్రదర్స్ చెప్తుంటా సరౌండింగ్స్ చూసి భయపడకు బ్రదర్ నీ పక్కన ఎవడున్నా గానీ భయపడకు ఎటువంటి వాడున్నా భయపడద్దు ఎందుకంటే అది ఫిజికల్ లేయర్ కానీ గేహాజీకి చూపిస్తున్నాడు ఎలీషా కదా ఎంతమంది సైన్యం ఉంది తన కళ్ళ ఆత్మీయ నేత్రాలు విప్పినప్పుడు అనిపిస్తుంది చుట్టూ దేవదూతలు ఉన్నారు ఖడ్గాలు పట్టుకొని సేవ జీవితంలో మనం అది చూడాలా ఆత్మీయ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ చూస్తే అది టోటలీ డిస్టర్బింగ్ ఎన్విరాన్మెంట్ అది మనం ఎక్కడ సేవకమైన గానీ ఒక పెద్ద చర్చిలో ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ లో డిస్టర్బెన్స్ అనిపిస్తుంది నాకు ఓ ఇంత పెద్ద మందికి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు వాళ్ళ నేను ఇవ్వండి అది ఫిజికల్ ఎన్విరాన్మెంట్ నిన్నుడిస్టర్బ్ చేస్తుంది అపనమ్మకం తీసుకొస్తుంది బట్ ఈ సరౌండింగ్స్ ని చూడనే చూడదు నేను డిసైడ్ చేసుకున్నా కాన్సన్ట్రేషన్ ఓన్లీ సిల్వ మీద నేను బ్రదర్స్ కూడా చెప్తా ఉంటాను సిస్టర్ కూడా చెప్తా ఉంటాను మీరు వాక్యం ప్రకటిస్తున్నంత కాలం సిల్వనే గమనిస్తూ ఉండండి ఆ సిల్వ చెంతనే నిలబడి ఉండండి సరౌండింగ్స్ ని చూడకండి ఎంత డిస్టర్బెన్సెస్ ఉన్నా వాడొచ్చి వీడొచ్చి మాట్లాడుతున్నా పట్టించుకోవద్దు ఫోకస్ ఓన్లీ సిల్వ మీదనే అట్లా ఉండగలుగుతూనే కానీ మనము ఈ అప్పనమ్మకం మీద విజయం పొందలేము ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే అప్పనమ్మకం అనేది కూడా ఒక డీమన్ స్పిరిట్ మనల్ని వెంటాడుతూనే ఉంటది ఎక్కడ ఎంటర్ అంటే వాడు మన మనసులో ఎంటర్ వాడు మన హృదయాలు ఎంటర్ గాడు కాబట్టి ఎందుకంటే హృదయంలో ఏ స్ప్రిక్ కదా కానీ వాడి మనసులో దూరుతూ ఉంటాడు డీమన్స్ డీమన్స్ అన్ని మనసులో దూరుతాయి స్కిన్ లో దూరుతూ ఉంటాయి బాడీలకు దూరుతా ఉంటాయి బట్ వాటికి అవకాశం ఇవ్వకుండా మనం ఏం చేయాలా మనము ఈ రూపకంగా ప్రార్థించేయాలా ప్రభా నాకు అపనమ్మకం ఉండకుండా సాయపడు ఈ సేవ జీవితం నేను ముందుకు పోతున్నా ఈ సరౌండింగ్స్ ఈ అట్మాస్ఫియర్ ఈ ఎన్విరాన్మెంట్ నన్ను డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు ప్రభా సమస్తం మీ ఆధీనంలో ఉంది ఇప్పుడు నేను యుద్ధ పోరాటంలో ఉన్నాను ప్రభావ విజయం నాకు కావాలంతే నేను భయపడడానికి వీల్లేదు ఎటువంటి వాడు వచ్చినా నేను భయపడను ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో అంతా ఉన్నవాడిని కంటే గొప్పవాడు అటువంటి గొప్ప దేవుని కలిగిన మనము ఎంతో ధనీలం ఎంతో ఆశ్రయింపబడ్డ వాళ్ళం అటువంటి గొప్ప దేవుని మనం ప్రకటిస్తున్నాం కాబట్టి మనం ఇక భయపడం కింద ప్రొబ్బా నా అపనమ్మకాన్ని స్వస్థపరిచినైనా అన్న ప్రార్థనతో మనం యొక్క వాక్యాన్ని ముగించుకుందాం పరిశుద్ధ వండ్రి మీకు వందనాలు ఈసయ్యా ఈసాయిలు గొప్ప దేవా మీ కృతజ్ఞతలనైనా అనేక పర్యాలు ప్రొబా ఈ యొక్క భయము అపనమ్మకం మమ్మల్ని వెంటాడుతా కానీ అదొక ఢీమన్ అని మీరు మాకు చూపించినారు ప్రభా దాన్ని మేము గదిస్తున్నాం నైనా మేము దీనికి భయపడడం ఎందుకంటే ప్రభా మీరు ఆకస్మద్ ఉన్నారు ప్రభా అవును మీరు మా హృదయంలో ఉన్నారు ప్రభా కాబట్టి ఎందుకు మేము భయపడలా మా భయం తొలగించమని ప్రార్థిస్తాను మీరు అనేక పర్యాలు ఆక్య రూపంగా బలపరిచినారు భయపడకూడదు నమ్మిక మాత్రం ఉంచుడి నేను అది ఆజ్ఞ కాబట్టి ఇది నుంచి మేము ఆజ్ఞ పాటించా భయపడద్దు అనేది ఆజ్య నమ్మిక మాత్రం ఉంచుము అనేది ఆజ్య కాబట్టి మేము ఆజ్ఞను అతిక్రమించి తలం తప్పిదం చేసినాం ప్రవ్వా ఇక మీదట మేము భయపడం ఇక మీదట తన అపనమ్మకం పెట్టుకోం ఆ టీమన్స్ ని గద్దిస్తున్నాం ప్రవ్వ వి విల్ స్పీక్ అగేన్స్ట్ దెమ్ రైట్ నవ్ ఇన్ జీజస్ మై టీ నేమ్ ప్రవ్వా నడిపించి మహిమనుందండి ఆ ప్రవ్వా హైదరాబాద్ ప్రాంతంలో అద్భుతాలు చేకూర్చి గొప్ప సాక్షులుగా అనేకలు ఎవరైతే మహిమనందమని వింటున్న బ్రదర్స్ అందరినీ ఆశ్రంచి నూతనగా అభిషేకించమని యేసు క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి